చెప్పోతే పసలేదు శ్రీపతి దాసులు నన్ను తప్పక చేపట్టితేనే ధన్యుడనేనైతిని భ్రమసి పొరలతోలుపై వేసుకున్నవాడ ఎముకల ఇంటిలో ఇరవైనవాడ తమితోడ మలమూత్రతతుల పాయనివాడ అమర మా కులగోత్రమడుగనేమిటి చెప్పబోతే పసలేదు శ్రీపతిదాసులు నన్ను తప్పక చేపట్టితేనే ధన్యుడనే పుట్టినచోటడిగితే పూచి చెప్పరానివాడ ముట్టరాని చోటనే మునిగేవాడ చుట్టుకొన్న వెంట్రుకల జూబుల కుప్పువాడ ఇట్టి మా ఇల్లు వరుస వెదుకనేమిటికి చెప్పబోతే పసలేదు దీపతి దాసులు నన్ను తప్పక చేపట్టితేనే ధన్యుడనేనైతిని నాను చున్న నోరిలోని నరాల నాలికవాడ ఏ నిజమూ ఎరుగని ఎడ్డవాడనూ లోనుండి శ్రీవెంకటాద్రి లోకేశుడు నన్ను నేలే తానకపు మా గుట్టు తలచనేమిటికి చెప్పబోతే పసలేదు శ్రీపతి దాసులు నన్ను తప్పక చేపట్టితేనే ధన్యుడనేనైతిని